చెప్పండి ఇక్కడ తత్వమును ఉపదేశం చేస్తున్నాడోపదేశ్వాసుమ తాత్వికమైన బుద్ధి కలిగిన వాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా మనకు ఆ జీవమ్మకు జిజ్ఞాసీత పర్యటన కూడా జిజ్ఞాసైన ఆ సత్పురుషుడు ఆ విషయంలో మోహం పండుతున్నాడు అంటే పరా విముఖ్యాతి జిజ్ఞాసు అని చెప్పేసి కలిగినప్పటికీ కూడా ఆజీవముకి విజ్ఞాసు తరహా విమోహ్య ఎందుకోసం చెప్తున్నారు అని చెప్పేసి అంటే మోక్షాధికారం అనబడేటువంటిది ఎందువల్ల జరుగుతోంది అనే ఒక ప్రశ్న వేసినప్పుడు దీంతో అధికార వైవిధ్యం వల్ల గుణ వైపుధ్యం వల్ల కేవలం ఉపదేశం కాకుండా అయినప్పటికీ కూడా వాడు జీవిత పర్యంతము కూడా ఇచ్చగలిగినప్పటికీ కూడా వ్యామోహం పొందుతున్నాడు విషయంలో బంధు వ్యామోహం పొందుతున్నాడు ఇదివరకు అది కేవలం అసత్య యొక్క లక్షణం మాత్రమే కనబడుతుంది అని ఇక్కడ ఒక ప్రపోజల్ పెట్టాలి అంటే ఇది ఒక పాపం అవునా కదా అని ప్రశ్నించడానికి దాన్ని తీసుకున్నారు తీసుకుని దాన్ని మళ్ళీ తీసి తిరిగి పెడుతున్నారు మోక్షో విషయ వైరస్యం బంధో వైషికోర విజ్ఞానం విషయముల పట్ల వైరస్ విషయము పట్ల ఉండేటువంటి రసమను బంధము అని తెలుసుకున్నట్లయితే మోక్షో విషయ వైరస్యం అంటే ఏవైతే విషయములు ఉంటాయో ఈ విషముల పట్ల ఉండేటువంటి విరసత్వము అదే మోక్షము అలా కాకుండా విషయం పట్ల ఉండేటువంటి సంఘం ఏదైతే ఉంటుందో అదే బంగము విజ్ఞానం ఇది మాత్రమే విజ్ఞానము యజే ఛసి దాపుడు ఏ రకంగా ఇష్టమైతే ఆ రకంగా చెయ్యంటారు ఇదే మాటను శ్రీకృష్ణ భగవానుడు మొత్తం అంతా చెప్పి నేను చెప్పవలసినంత చెప్పాను దాని ఇష్టప్రకారం జంటారు భగవద్గీత చివర్లో మోక్షో విషయ వైరస్యం బద్దో వైషికోర ఏతావదేవ విజ్ఞానం ఏమే విజ్ఞానం విషయముల పట్ల విరక్తి పొందుట మోక్షము విషయముల పట్ల అనురక్తి పొందుట బంధము కాబట్టి బంధము మోక్షము అనేవి ఒక ఆనక ద్వంద్వను నువ్వు ఉన్నంతకాలం నీ విజ్ఞానం పొందగలవా పొందలేవా అన్న ఒక ప్రశ్న చూస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఈ మోక్షముల పట్ల ఉండే వైరస్న్ని ఎలా పోగొట్టుకోవాలి ఏదో తెచ్చుకోవాలి మోక్షం అంటే విషయంలో పట్ల ఉండే వైరస్ అన్ని ప్రశ్న వస్తూ వాగ్ని ప్రాజ్ఞ మహోద్యోగం జనం మూక జడాలసం కరో తత్వబోధోయం బుభుక్షుభి ఈ తత్వబోధ అతివక్త పండితుడు గొప్ప ఉద్యోగైనప్పటికీ కూడా జనుని మూలవాణిగా అలసనిగా చేస్తున్నది ఈ కారణము వలన భోగేచ్చకర వార్ల చేత ఈ బోధము పెట్టబడుతున్నది ఇక్కడ వాగ్మి ప్రాజ్ఞ మహోద్యోగం జనం మూక జల అలసం కరోతి తత్వబోధోయం ఈ రకమైన తత్వజ్ఞానాన్ని జడునిగా భోగవాణిగా చేస్తోంది అలసనిగా అందువల్ల భోగక్షకల వారుల చేత ఈ బోధ పెంచి పెట్టబడుతోంది అంటే కేవలం బోధ వల్ల మాత్రం జరగదు మరి వల్ల జరుగుతుంది కాబట్టి ఈ తత్వబోధ కలిగిన వాళ్ళు దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఈ తత్వబోధ యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి ఎలాగా తత్వబోధను అవగాహన చేసుకున్న వాడు మాత్రమే ఈ రకమైన స్థితి నుంచి పైకి పోతాడు మిగతా గారికి విషయముల పట్ల సరసత్వం ఉంటుంది ఆ అరసత్వం రాదు ఆ మోక్షం భావన పొందలేదు అటువంటిప్పుడు మనకు ఈ తత్వబోధ అనేటువంటిది ఇంద్రియములకి ఏ పని లేకుండా చేస్తుంది ఆ కారణం చేసి విషయభోగేచ్ఛ కళ వారు తత్వబోధన ఆదరించరు అంటారు ఎందుకోసం చెప్తా ఉన్నామంటే ఇక్కడ తత్వబోధ అనేటువంటిది ఎందుకు అవసరము తత్వబోధ వల్ల కాక అన్యమకు బయని వల్ల పోదని చెప్తున్నారు అంటున్నాడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ తత్వము అనే స్థితికి ఎందుకు ఉపదేశించాలి తత్వము యొక్క స్వరూపం ఏమిటి తత్వమే పరము పరమే విధి విధే విధానము దాని యొక్క స్థిరమైనటువంటి ఒక ఆనక భావన ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిన స్థితిలోనే దీన్ని అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది అని చెప్పడం జరుగుతూ వస్తోంది వీటిని అర్థం చేసుకున్నప్పుడే మనం సరినటువంటి రూపంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది భోక్త కర్త నవా భవాన్ చిద్రూ పోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా నీవు దేహానివి కాదు అంతేకాకుండా నీకు దేహం లేదు నీవు భోక్తవి కావు కర్తవు కావు నువ్వు చిత్ స్వరూపులవై ఉన్నావు సదా సాక్షివై ఉన్నావు కోరిక లేనివి అది ీ భావాన్ని గుర్తించి నువ్వు వ్యవహరించవలసింది నం దేహో నతే దేహో భోక్త కర్త నవా భవాన్ పిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చర నువ్వెప్పుడైతే దేహానికి కాకుండా పోయావో నీ కోసం దేహం ఏర్పడలేదు నువ్వు భోక్తవు కర్తవు కూడా కాకుండా పోయావు ఈ భావాన్నే అమ్మ రెండు మూడు సందర్భాల్లో నాకు దేహంతో కూడా పని లేదు అంటారు దేహము నా కొరకు ఏర్పడలేదు ఏర్పడలేదు ఎప్పుడున్నాయా అన్న నాన్నగారితో వివాహానికి సందర్భంలో చెప్పారు మీ దేహంతో నాకు పని లేదు మీ దేహంతో నాకు పని లేదంటారు అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే గత ఒక తొమ్మిదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో తొమ్మిదో శ్లోకంలో ఒకటి చెప్పడం జరుగుతుంది భయాచక్షణ ప్రకృతే చరాచరం అనేన హేతున కౌంటే జగద్పరివర్తతే అని భగవద్గీత చెప్పడం జరుగుతుంది అంటే ఈ ప్రకృతి తనంతట తానుగానే చరముగాను అచరముగాను రూపొందగలుగుతుంది కాబట్టి అనేన హేతున కౌంటే జగద్పరివర్త ఈ హేతు చేత జగత్ విపరివర్తన పొందుతోంది ఈ మార్పు అంతా ప్రకృతిదైన ప్రకృతి అయినా ప్రకృతి పరమైన మార్పే ఇది పురుషునికి సంబంధం లేదు నేను సంబంధం లేదు మూలమునకు సంబంధం లేదు అని చెప్పడం కోసం గాను ఇక్కడ ఈ భావన చెప్తున్నాడా అనిపిస్తోంది చరము అసలం అచలం అన్నారా ఇందాక మీరు చరము అచరము అచరము జరము కాదు చరించలేనిది అంటే మనం జడమే సులభంగా వాడకూడదు ఎందుకంటే అమ్మ ప్రకారం జడమేది లేదు అన్నప్పుడు అనుకున్నప్పుడు జడమనే పదాన్ని వేరే వాళ్ళు వాడచ్చేమో కానీ మనం వాడకూడదు నం దేహో నచ్చే దేహో భక్త కర్త నవా భవాన్ ఇదృ పోషి సదా సాక్షి నిరపేక్ష సుఖం జడ కాబట్టి అతను చిగ్రూపమై ఉన్నావు నువ్వు ఎప్పుడు సాక్షివై ఉన్నావుడు కాబట్టి నీకు కోరికలే లేవు అని చెప్తూ రాగద్వేషము మనోధర్మవు నా మనస్సే కదా చన నిర్వికల్ పోసి బోధాత్మ నిర్వికారస్సు రాగద్వేషములు మనస్సు ధర్మాలు అంటారు రాగము సుఖాను రాగ అని చెప్పేసని దుఃఖానుశయి ద్వేష అని పతంజలి వివరిస్తారు సుఖమును అనుసరించేది రాగము అని దుఃఖమును అనుసరించేది ద్వేషము అని అమ్మ రాగ ద్వేషము మీద చక్కని వ్యాఖ్యానం చేస్తారు నాగుల చవితి పండుగ నాడు ఈ రాగము ద్వేషము అనేటువంటి రెండు కూడా విశేషంగా మన వాళ్ళు ఖండించారు రాగాన్ని ఖండించవలసిన పని లేదు అంటారు అమ్మ అమ్మ ప్రకారం అమృతసత్వం అని పిలుస్తారు అందువల్ల రాగాన్ని ఖండించవలసిన పని లేదు అంటారమ్మ మన వాళ్ళు రాగమో విషయాలని వ్యాఖ్యానం కూడా చేస్తారు ఇది అమ్మ భావన ఇక్కడ సాంప్రదాయకంగా అద్వైతరహిత సిద్ధాంతంలో రాగద్వేషములు రెండు కూడా మనస్సు ధర్మాలు నా మనస్సే కదా ఆచన నీ వరకు మనస్సు ఏర్పడలేదు మనస్సు ప్రకృతిలో ఒక భాగం అష్టవేష ప్రకృతిలో మనసు ఒకటి అది ఏర్పడిందంటే నిర్వికల్పధాత్మ నీవు బుద్ధి ప్రబుద్ధుడమైనటువంటి ఆత్మ కలిగిన వాడవ్ అంటే అపిికల్పన వికల్పరహితుడవై సుఖంగా ఉండు అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకని రాగద్వేషములు మనోధర్మముడు అనే ప్రశ్న మాత్రమే వేసుకుంటున్నారు చతుర్మిత్రేదా సర్వే మనోగతా ఏకాత్మత్వే కథం భేద సంభవే ద్వైత దర్శనం కాబట్టి శత్రుమిత్ర ఉదాసీనోదర్వే మనోగత ఇతడు శత్రుడు ఇతడు మిత్రుడు ఇక ఉదాసీనుడు అనే భావాలు మనస్సులో వచ్చేవి ఏకాత్మత్వే కథం భేద అంతా ఒకటే ఆత్మ అయినప్పుడు మనస్సు ఎక్కడుంది మనస్సు తెలిసినప్పుడు బాధ ఎక్కడుంది వ్యతిరేకతలు భేదము లేదే భేదము లేదు కదా వ్యతిరేకతలు కలిగేది మనసులో కాబట్టి ఆ మనసు లేని అనుకున్నప్పుడు భేదాలు లేవు ఉన్నది ఆత్మగా స్థాయి ఏకాత్మత్ కాబట్టి ఏకాత్మలో భేదం అనేటువంటిది లేదు సంభవే ద్వైత దర్శనం కాబట్టి ఎప్పుడు కూడా ద్వైత దర్శనం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పేసి మనోధర్మాన్ని గుర్తించినప్పుడు మాత్రమే కాబట్టి ద్వైత దృష్టిలో మాత్రమే ఈ ద్వైత్య దర్శనం ఏర్పడుతుంది ఈ ద్వైత దర్శనము అనబడేటువంటి దాన్ని ద్రష్ట వేరు దృశ్యము వేరు ఆత్మ వేరు అనే అభిన్నమైన మనస్తత్వం కలిగినప్పుడు మాత్రమే భిన్నమైన మనస్తత్వం కలిగినప్పుడు మాత్రం ఏర్పడుతుంది అభిన్న మనస్తత్వం కలిగినప్పుడు ఏర్పడదు అమ్మ అభిన్న మనస్తత్వం అనేటువంటి దాన్ని రెండు మూడు సార్లు ప్రత్యేకించి చెప్పారు ముఖ్యముగా మౌలాదితో మాట్లాడడానికి ముడుపు మన్నవలో చెరువులో స్నానం చేసేటప్పుడు ఆ పక్షులతోనూ వాటితోనూ వ్యవహరించేటప్పుడు అభిన్న మనస్తత్వం దాని గురించి ప్రత్యేకించి చెప్పారు ఆ అభిన్న మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పారు అక్కడ ఆ చైతన్యం యొక్క భాష ఎలా ఉంటుందో చెప్పారు ఆ చైతన్యానికి భాష లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారండి చెప్పి ఆ రకమైనటువంటి స్థితి ప్రకారం ఆ భాష వల్ల మనం అర్థం చేసుకోలేకపోతున్నాం చైతన్యాన్ని అర్థం చేసుకుంటే మనం చేసుకుంటాము అని ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇక్కడ శత్రుమిత్ర ముదాసీన సర్వే మనోగత ఏకాత్మత్వే కథం భేద సంభవే ద్వైత దర్శనము ఇది కేవలం ద్వైత దర్శనం ద్వారా మాత్రమే ఏర్పడుతోంది ఇప్పుడు ఆరు శ్లోకాన్ని ఒకసారి ఇంకోసారి చూద్దాము యథాతథోపదేశి అయిన కృతార్థు సత్వబుద్ధిమాన్ ఆజీవమ జిజ్ఞాసు పరస్పత్రి ముఖ్యతి సత్వబుద్ధి కలిగిన వాడు కృతార్థుడవుతాడు యథాతథమైన ఉపదేశం వల్ల జీవన జీవించినంత కాలం జిజ్ఞాసైన వాడు కూడా దాని ఉపదేశం పొందుతాడు కానీ ఎప్పుడైతే వాడు విష అసత్పురుషుడవుతాడో జీవితం అంతా తెలుసుకున్నప్పటికీ కూడా మోహాన్ని పొందుతూనే ఉంటాడు ఏమిటా మోక్షము మోక్షము మోహం బంధము అంటే మోక్షో విషయ వైరస్యం బంధో వైషికోరస ఈ విషయముల విముఖత్వం ఉండటమే మోక్షం విషయముల పట్ల సరసత్వం ఉండడమే విషయం బద్ధం ఈ విజ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండవచ్చు ఆ ప్రకారంగా చేయాలి అని చెబుతూ ఈ తత్వబోధ అనేటువంటిది ఎవరికి తెలుసుకుంటారో అతడు ఇంద్రియోల పట్ల ఏ రకమైన ఆసక్తి కలిగి ఉంటాడు ఆ కారణం చేత అతడు వాగ్మి అయినా రాజ్ఞుడైనా ఎంతో ప్రయత్న సిద్ధి కలిగిన అతడు మూఢుడుగా జనుడుగా అలసుడుగా చేయబడతాడు ఆ కారణం చేత ఎవరైతే భోగేచ్ఛ కలిగిన వాళ్ళు ఉంటారో బుభుక్ష కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ బోధన పక్కన వదిలిపెట్టేస్తున్నారు తత్వ బోధన పక్కన వదిలిపెట్టేస్తున్నారు నత్వం దేహో నతే దేహో భోక్తా కర్త నవా భవాన్ నేను దేహాన్ని కాదు నీ కోసం దేహం ఏర్పడలేదు నేను భోక్తను కాదు భోక్తవుడు తత్వవు కాదు చిద్రూ పోసి నువ్వు చివరూపమై ఉన్నావు సదా సాక్షి ఇప్పుడు సాక్షి అయి ఉన్నావుడు ఏ రకమైనటువంటి కోరికలు కూడా లేవు ఆ కారణం చేత సుఖముగా నీవు ఉండవచ్చు ఈ రాగద్వేషము లేవు మనోధర్మాలే సార్ నీకు అటువంటిప్పుడు మనస్సే లేనప్పుడు నువ్వు నిర్వికల్పంగా ఉండవచ్చు ఈ నిర్వికల్పంగా ఉండి నువ్వు ప్రబుద్ధమైన ఆత్మతో నిర్వికారంగా సుఖంగా ఉండవచ్చు ఈ మనస్సులో ఉండే భేదాలే ఇతడి శత్రుడని ఇతడి మిత్రుడని ఇతర ఉదాసీనుడని చెప్పుకోగలుగుతున్నాయి ఈ భావమే కరెక్ట్గా యథాతథంగా అమ్మ కాద్రవాణి గురించి మాట్లాడుతూ తెనాల్ బస్టాండ్ తెల్ లో ఈ వేదము లేవి కులాన్ని బట్టి జాతిని బట్టి ఏర్పడటం లేదు అని ప్రత్యేకించి చెప్తారమ్మ ఈ వేదములేవి ఏర్పట్టలేదని ప్రత్యేకించి వివరంగా చెప్తార మాట అక్కడ అక్కడ చాలా గొప్ప డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో బ్రీఫ్గా జరిగిన కూడా ఆ డిస్కషన్లో మొత్తం అతి కీలకమైనటువంటి అంశాలని అమ్మ మతం ముచ్చడించాడు లోకము యొక్క స్వభావము మనస్సు యొక్క స్వభావము మనస్సు గ్రహించేటువంటి దాని యొక్క స్వభావము బోధ యొక్క అవసరము వీటన్నిటి కూడా అక్కడ శక్తి యొక్క స్వరూపము ఇవన్నీ కూడా అక్కడ ఆ సందర్భంలో చేసినటువంటి చర్చ అంటే అది ఒకసారి కనుక మనం రికలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చెప్పినటువంటి భావాలు మనం తీసుకున్నప్పుడు ఇతడు శత్రువు ఇటు మిత్రు ఇటు ఉదాసీనుడు అమ్మ మనకి అంటాడు నువ్వెప్పుడైనా ఈ పట్ల ఈ మాత్రం కరుణతో మాట్లాడేవా అంటాడు కష్ట సుఖాలే కరుణ అంటారు అమ్మ లేకపోతే అంటుంది మనమే లేమంటారు కాబట్టి ఈ శత్రుమిత్ర ఉదాసీన భేద సర్వే మనోగత ఇవన్నీ కూడా మనస్సులో ఉన్నటువంటివి ఏకాత్మత్వే కథం భేద కాబట్టి ఏకాత్మత్వంలో భేదం ఎక్కడిది ద్వైతాన్ని చూడటప్పుడే నువ్వు ఆ దర్శనం అవుతుంటుంది అనే భావం చెప్తున్నారు విశ్వం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మమస్తం సుఖీభల నిన్ను సర్వభూతముల్లోను సర్వభూతముల్లో నిన్ను తెలుసుకుని నిరహంకారుగా ఉండము నిన్నే మమేకత్వము అంటారమ్మ నిర్మమంగా మమేకత్వం ఈ స్థితిని మమేకత్వము అంటారు అహంకార రహితంగా మమకార రహితంగా ఉండడమే మమేకత్వము మమేకుడే వివేకుడు అనే మాట కర్వం అవునమ్మ హితంగా ఉండడం అవునమ్మా కాబట్టి సర్వభూదేశు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని అమ్మ అయిన గారు మీకు ఇప్పుడు ఇంకో డ్యూటీ ఉంది చెప్పండి అంటే ఈ అష్టావకరికి చెయ్యన తర్వాత అమ్మ జీవిత మహోదీలో అష్టావకరికి ప్రారంభం చే పుస్తకం రాయాలి చె అందుకే కదరా చెప్పమని అడగటం చెప్పండి చెప్పండి చెప్పండి అర్థం అవుతుందా అమ్మ జీవిత మహోళిలో అష్టావకం గీతా తొంగి వచ్చింది అనేటువంటి దాని మీద మీరు ప్రజెంట్ చేయాలి సబ్జెక్టు కాబట్టి సర్వభూతే ఆత్మానం సర్వభూతానికి కాబట్టి ఈ సర్వభూతేషు ఆత్మానం అంటే ఈ ప్రకృతిలో అన్ని భూతాల్లోనూ నేనే ఉన్నానుకోన్ని అన్ని భూతాల్లోనూ నేనే ఉన్నానుకుని విజ్ఞా విజ్ఞాయ అంటే పరిశుద్ధంగా తెలుసుకొని సాక్షికంగా కాదు సమగ్రముగా తెలుసుకొని నమ్మ చెప్పింది దానికి ఒక మాట అన్వేషించి విమర్శించి వివరిస్తాను అని భూమితో మాట్లాడుతుంది అదే విజ్ఞానం అంటే విజ్ఞానం లక్షణం అమ్మ ఎక్కడ చెప్తారు విజ్ఞాయా తర్వాత ఇంకోసారి చెప్తాను నాకేది పూర్తిగా తేలందే చెప్పను తేల్చుకుందే చెప్పను అంటారు చిదంబరరావు గత అప్పటికప్పుడు తగిలిందే చెప్తాను ముందుగా ఆలోచన చేయను అంటారు ఇవన్నీ విజ్ఞానం యొక్క లక్షణాలు ఈ విజ్ఞానం యొక్క లక్షణాలు అమ్మ ఏ రకంగా ప్రజెంట్ చేశారని మీరు గుర్తు పెట్టుకున్నప్పుడు అమ్మను విజ్ఞానిగా చూడడానికి ఈ ప్రమాణాలు మనకు సరిపోతాయి అప్పుడు అమ్మకు అందరూ ఒకటిగానే కనపడతారు ఒకటి అందరు అందరిలో తాను కనపడతారు తమలో అందరూ కనపడతారు అందుకే నేను అప్పుడు కాదు అందరూ నాలో ఉన్నారు అన్న ఉద్దేశం అదే సర్వభూతేషు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని నాయ సర్వభూతాలు ఉన్నాయనుకోవడమే నేను ఒంటరిదాని కాదు చెప్పడం విజ్ఞాయ నిరహంకారో అప్పుడు మమేకత్వంతో వివేకం కలిగి కాబట్టి అన్వేషించి విమర్శించి వివరించే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సుఖముగా ఉండు అని చెప్పడం జరుగుతూ వస్తుంది ఈ భావాలు మీకు సమన్వయం సరిపోతుందమ్మా సరిపోతున్నదండి అంటే అర్థం కాకపోతే అడుగుతున్నాను భా కొంచెం ఒక్కసారి కొంచెం గ్రాంధికంగా వెళ్ళినప్పుడు అర్థం కాదు ఇంకప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అందుకనే మనకి భాష కూడా నా చేతిలో పెట్టుకుని మాట్లాడను ప్రాబ్లం అంతేగా మీకు అర్థమై ఉంటుంది అవును అవును నేను పాఠం చెప్పే పాఠం చెప్పే మూడు లోనే చెప్తాను తప్ప టెక్స్ట్ దగ్గర ఉంది కాబట్టి టెక్స్ట్ గా గైడ్ చేయబడతాను టెక్స్ట్ లో ఏ పదం ఉంటే ఆ పదమే వాడటానికి ప్రయత్నం చేస్తాను ఎక్కువ ర్బల్ గా చెప్పడం టెక్స్ట్ గా చెప్పడం ఇప్పుడు మీకు టెక్స్ట్ గా చెప్తున్నా కాబట్టి టెక్స్ట్ లో ఉండే పదాలే ఎక్కువ నేను గొల్లిస్తా ఆ పదాలు ఏ భాషలో ఉంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో పదాలే మీకు ఈ ఆరు శ్లోకాలని ఒక్కసారి ఇంకోసారి మరణం చేసుకోండి ఈ పూట మరణం ఈ మొత్తం ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఇది మూడు రోజులు చెప్తాం మనకు చెప్పుకుందాం ఈ తత్వోపదేశీ వింశ ఇరవై శోకాలున్నాయి వింశది అన్నారు అందువల్ల ఇరవై శోకాలున్నాయి కాబట్టి ఏడు శ్లోకాలు చెప్పాను అయింది అవును రెండు నంబర్లు అవును అదే నాకు ఏడు అంటున్నారు చెప్తారే అని చూస్తున్నది జిజ్ఞాస పరస్త మోక్షో విషయో వైషికోర ఏదే విజ్ఞానం రాజ్ఞి ప్రాజ్ఞమోద్యోగం జనంజడాలరోజ్ నవ్వబోధోయో బుభుక్షుభ్రీ నం దేహో నే దేహో భోక్తర్తి్రూపక్షిక్ష రాగద్వేషన నిర్వికల్పోసి బోధాత్మ నిర్వికారర చతుర్మిత్ర ఉదాసీన రాఘద్వేష మనోధర్మ తర్వాత ఇక్కడ ఇక్కడ శత్రుమిత్ర ఉదాసీన మనోగత ఏకాత్మత్ భేద సంభవే ద్వైతదర్శనం అని చెప్పి ఆరవది చెప్పుకుంటూ సర్వూతని విజ్ఞాన నిరహంకారో నిర్మమస్తం శ్రీభవానాడు బహుశా ఇక్కడ ప్రింట్ గా చిన్న ఎర్ర అయి ఉండొచ్చు శత్రువు ఇప్పుడు మీరు చెప్పిన ఆరో శ్లోకం ఇక్కడ లేదు అసలు అంటే ముందు వెనక కూడా లేదు ఇక్కడ లేదు మరి అది ఎక్కడ అవతలెక్కడ పడింది అవతల లేదు కానీ ఇప్పుడు అయితే కనీసం పదకొండు పన్నెండు శ్లోకాల దాకా కూడా అది లేదు శత్రువు అనేది లేదు అసలు పర్వాలేదు నేను శ్లోకంగా తీసుకోవట్లేదు మీరు చెప్పే భావం అంటే ఊరికే దాన్ని పక్కన పెట్టుకుంటాను చూస్తే అందుకోసం చెప్పేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి అది కూడా చూస్తున్నాను సర్వభూతే చానం విజ్ఞాన నిరంకారం కాబట్టి విశ్వం యొక్క స్వరూపాన్ని ఇంకో ఇంకో శ్లోకం చెప్తాను విశ్వం స్ఫురతి అత్రేదం తరంగా ఇవ సాగరే తత్వమేవ నేహ శిర్మూర్త విజ్వరో భవ్ కాబట్టి ఈ విశ్వం తరంగములో సాగరములో తరంగమురు వంటిదే ఆ తరంగమురుగా ఉన్నటువంటి స్ఫురిస్తోంది అది విశ్వస్ఫురణ అది తోస్తోంది తత్వమేవ నేహో నువ్వు తత్వే ఉన్నావు చిన్మూర్తుగా ఉన్నావు అటువంటి అప్పుడు విడవా బాబా నువ్వు మూడు రకాలైన తాపాలు పోగొట్టుకో ఏ సంతాపము లేకుండా ఉండు ఏ రకమైనటువంటి భావము లేకుండా ఉండు తాపత్రయ రహితంగా నువ్వు ఉండవలసింది అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఈ విశ్వం యొక్క స్వరూపము కేవలము కూడా సాగర తరంగ స్వరూపమే దాన్ని తెలుసుకొని ఉద్దేశంతో అతీతముగా ఉండము అనే భావాన్ని ఇక్కడ తత్వంగా తీసుకుంటే ఇందాక మనస్సు మనం ఎన్నిసార్లు అనుకున్నా ఇదే మాట కదా ఇప్పుడు సముద్రంతో పోల్చి చెప్తూనే ఉంటారు ఆలోచనలన్నీ వస్తూ మనస్సు కదలత దాని స్వభావం ఉంటుంది అమ్మ కూడా ఆ కదిలేదు స్వభావంగా తీసుకుని ఆ కదిలేదాన్ని చూస్తావు నువ్వు దాన్ని అది కాదు కదా అనుకున్నప్పుడు నువ్వు నువ్వుగా ఉండగలుగుతావు ఇక్కడ ఇది కాదర్వల్లి పుస్తకం పెట్టుకున్నా అన్నయ్య ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్పారు అన్నారు ఇది అంటే మీరు ఎట్లా ఇది చూసాను ఇది మనసు ఇద్దరు మనసు ఒకటి కాకపోవటం ఒకటి అది ఇప్పుడు అనుకుంటాను అదే అదే నేను ఏదో చూస్తుంటే ఏదో అనుకుని మీరు ఏదో ఇవ్వాలనుకున్నారంటూ తాతగారితో మొదలు పెడుతున్నామ్మా రెండో బాధపడవలసిన సమయంలో బాధ తప్పదు అనేది ప్రతి జీవి అనుక్షణం తన జీవితంలో జరుగుతున్న విధానాన్ని గుర్తిస్తూ ఉంటే వేరే శాస్త్రాలతో పని అంటే ఎవరు పెట్టడం కాదు అది అది ఎట్లా జరగాలో అట్లా జరుగుతోంది అనే మాట బాగా అమ్మ పాటిస్తుంది అవునమ్మా అసలు ఆ మాట అంటే అసలు వాదన లేదు అని మాట లేదు దేనికి సంబంధం అంతకంటే గొప్ప సాధన లేదు ఇదే అంతకంటే మించిన సాధనమ్మా ఇంకోటి ఏమిటంటే వాస్తవానికి భిన్నత్వం భిన్నత్వం అంటే ఇదే మనస్ తెలిసినప్పుడు బోధ అంతేగా ఆ భిన్నత్వం యొక్క స్థితి ఏమిటి అక్కడ వివరంగా చెప్తారు ఇప్పుడు కాదర్వరిలో చెప్ కూడా మంచి చెడ్డలు కులం మీద ఆధారపడి ఉన్నాయా గుణహీనుడైనా మీరు చెప్పే పద్ధతిని బట్టి కులముల బట్టి గుణవంతుడేగా అంటారమ్మ వాడి చాలా గొప్ప హృదయం నాన్న మంచి చెడ్డలు కులం మీద ఆధారపడి ఉన్నాయా గుణహీనుడైనా మీరు చెప్పే పద్ధతిని బట్టి కులముల బట్టి గుణవంతుడే కదా అనే మాట కనుక అన్నట్టయితే మనోధర్మం అనే ఉంటుంది కూడా చెప్పా అండి మీ కోపం వచ్చినప్పుడు చంద్రమావే వారి పోలికలు అంటారు అంటూ నాకు ఎవరి పోలికలు కావు నా పోలికే మీ అందరికీ వచ్చింది స్టేట్మెంట్ చాలా గొప్ప స్టేట్మెంట్మెంట్ వాడికి లేకపోతే నీకు పెట్టడుగా అన్న అనే మాటకి సరిపోతుంది అవునమ్మా హెచ్చు తగ్గులని వాడికి కావాల్సి వచ్చినాయి అందుకే జానకమ్మ గారు సముద్రం అంత గంభీరం అంటారు అమ్మని ఆవిడ చెప్పిన మాటలన్నిటిలోకి ఈ పుస్తకంలోకి ఆ ఒక్క వాక్యం ఒకటే గొప్పది సముద్రం అంత గంభీరం అని అంటారు వాడు అమ్మమ్మ గారు కాబట్టి ఆ రకమైన స్థితి బట్టి ఆమె తీసుకున్నప్పుడు ఒకటమ్మ మీరు ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే చైతన్యము స్వస్వరూపము చైతన్యమునకు ద్రవ్యమునకు మధ్య ఉండే సంబంధములోనే అవిభక్తమైనటువంటి భవాన్ మానస గోచరమైన ఇదే పురుషుడికి స్త్రీకి మధ్య ఉండేటువంటి తత్వముగా అర్ధనారీశ్వర తత్వంగా కూడా బోధింపబడుతుంది చైతన్యానికి పదార్థం అవాంగ్ మనసు సంధి అంటుంది అమ్మ శివశక్తుల మధ్య సంధి ఆ సంధిలో కూడా ఉన్నది నేనే అంటుంది అంటుంది అమ్మ కాబట్టి ప్రధానమైన పాయింట్ అంతా కూడా అమ్మదంతా కూడా చైతన్య స్ఫూర్తితో వేరే ఏమీ లేదు అంటే ఇక్కడ నాకు చైతన్యం కంటే దాటింది అనిపిస్తున్నాను చైతన్యం అంటే ఇప్పుడు ప్రకృతి అనుకుంట అమ్మ ఇది చూస్తూ కూడా దాటి వెళ్ళారు అవును అమ్మ దాటి వెళ్ళింది దాటి వెళ్ళారు అదే అంటున్నాను చైతన్యం సరిపోదు అనిపిస్తుంది అక్కడ మాట చైతన్యము దాటి శూన్యంలోకి అందుకోసమే లేదండి అసలు నెట్ రాలేదు నిన్న చాలా ఇబ్బంది పెట్టింది రాలేదు నెట్ ఇక్కడ బాగా కదా బాగా వాడు పాపం ఏదో మాట్లాడగలిగాను తను చూసినట్టున్నారు కొంచెం నేను గుడిలో అక్కడ ఉన్నాను పైనా గుడిలో అప్పని సరిపోయింది కొంచెంసేపు చూసినట్టున్నారు రాత్రి ఎవరితోనో చెప్తున్నారు కొంచెం మాట్లాడారు నా కాపు కెమెరా ఆయన మొహం దగ్గర లేకుండా ఉందని ఎవరికో చెప్తున్నారు చూసినట్టున్నారు ఈయనకు నా ఫోన్ అసలు పనిచేయలేదు రెండు ఇంట్లో లేను వరుసగా క్లియర్గా చెప్తున్నారు రమేష్ గారు రోజు చెప్పేవాడైతే గుర్తుంటుంది అవును ఎప్పుడో చెప్పేది కదా మేము అదే అనమాట అదే కెమెరా ఏంటంటే ఫోన్ స్టాండ్ లాంటిది ఏదన్నా ఉంది దాని మీద పెట్టుకోగలిగితే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అది ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి మీరు మీ పాటి మీరు పుస్తకం చూసినా ఏం చూసినా మీకు ఆ లెవెల్లో అది కరెక్ట్ ఫోకస్ చేస్తుంది